నాగొచ్చు కూడా మంత్రాలు నమోస్ సర్పేభ్యో ఏ పృథివీ మును అంతరిక్షే సర్పేభ్యో నమో నిజంగా ఇంకా ఉంది ఏ దోరచనే దివో వా సూర్య రశ్మిషు ఎసూ సదకృతేభ్య సర్పేభ్యో నమ యా ఇషవో యా తుధానా వనస్పతి దుంద్రను ఏ వా వటేషు శేరపేతేభ్య సర్పేభ్యో నమ ధ్రువాసి ధరుణ అని తరువాతి అనువాకం ఇక్కడతో అనువాకం ఇది యజుర్వేద సంహితలో కృష్ణయజుర్వేద సంహితలో నాల్గవ అష్టంలో ఉన్నది ఏడష్టాలు ఉంటాయి సంహితలో ఈ నాలుగవ అష్టంలో ఉంది ఇంజాన ప్రథమో లేకపోతే మొత్తం నాకు ఆ డిక్షనరీతో సహా అంతా తెలుసు ఎప్పుడో వల్లించాం ఆ రోజుల్లో పాము కనబడితే పట్ పట్ పట్ మంత్రాలు చదివేసుకోండి ఎందుకంటే మంత్రాలు చదివేస్తే మన మంత్రం రక్షిస్తుంది మన నాటి త్రాగితే ఇది మంత్ర పావం మొన్న ఏం చేయదు అని వీడు మంత్రాలు చదువుకుంటాడు రెండోవాడు అరే ఉండరా నీ మంత్రాలను అరే కంగ్ కా కర్ర కంగారు లేదురా జేబులో బ్యాటరీ లైట్ ఉందంటే ఉందంటే వీళ్ళ దగ్గర ఉంది ఆ తీరా లేదు మంత్రానికి కంగారు లేదు నాకెందుకునో అది పాం బ్యాటరీ లైట్ తీవంటే తీసి వేస్తే రాడు కాబట్టి మరి వాడు తీసుకురా మంత్రాలు చదువని ప్రోత్సహించకూడదు వాడి ఇండియాలో ఏరే కర్ర అక్షరం ఏ అక్కర్లు ఆపాలి మంత్రాల మంత్రాలు టైం వస్తున్నప్పుడు మంత్రం ప్రతిదానికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు ఉపమర్దనార్థమా కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి మనం ఎటువంటి ఒక మూర్తిని కల్పించుకు పెట్టుకున్నామో ఆ ఉపమర్దనం చేయాలి ఉపమర్దనం చేయడం అంటే ఎవరో చెప్పుకుంటారా ఒక మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో ఇది ఒక ఎక్స్ప్రెషన్ దానిని మటాష్ చేయాలి అర్థమైందండి మటాస్ట్ చేయడం అంటే తెలుసిన అదొక ఎక్స్ప్రెషన్ అంతే దట్ దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఎందుకు డిస్ట్రైబ్ చేయడం అంటే అది అజ్ఞానం కల్పితం అది సత్యం కాదు పోనీ కల్పితం అయితే నష్టమైంది అంతా నష్టం వీటి సంసార బంధం అంతా ఆ మూర్తి నుంచే కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే ఆ మూర్తిని మనం డిస్క్రైబ్ చేయాలి ఈ మూర్తి గురించి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ వస్తుంది అందుకోసం ఈ మంత్రం ఆరంభమవుతోంది ఆత్మని కల్వరే మైత్రేయీ ఆ మంత్రమే దృష్టే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం విజ్ఞాతం ఇదం సర్వం విదితం భవతి శృతే మతే విజ్ఞాతం ఇదం అవిజ్ఞాతే జ్ఞాత ఇదం అని ఉంటుంది వివరిస్తే విజ్ఞాతే ఇదం సర్వం విదితం భవతి ఇంకా శంకర్లు దాని మీద ఏమీ వేరే చెప్పలేదు ఇంకా వివరించడానికి అధికంగా ఏమీ లేదు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఆ మూర్తి ఏదైతే కలదో దానిని మీరు చాలా లోతుగా పరిశీలించాలి ఎగ్జామిన్ ఇట్ వెరీ థర్వల్ అలా పరిశీలించాలి ఇప్పుడు నేను కర్త అని ఇదంతా నేనే చేస్తున్నాను అని మనకు అనిపిస్తుంది తప్పులేదు ఏదో ఒక అజ్ఞానం చేత అలా అనిపించింది దాన్ని పరిశీలించాలి నేను చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి నేను కర్తనా అని పరిశీలించుకోవాలి చేస్తున్న మంచి పని ఆపే అక్కర్లా నేను అది నడుస్తూ ఉంటుంది నేను కర్తనా అనే పరిశీలన చేసుకోవాలి ఆ మూర్తి యొక్క ప్రతి అంశాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఆ మూర్తి ఏమైపోయిందంటే మన స్వరూపాన్ని మనకి కాకుండా కప్పేసి పెట్టింది ఇది ఒక పరద దీన్ని రామకృష్ణ శ్రీరామకృష్ణ వారు బాగా వర్ణించారు ఈ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూడడానికి మనం వెళ్తామా పరదాలు వేసు కూర్చుంటారు కొన్ని చోట్ల అలా పరదాలు వేసుకూర్చుంటారు ఒకసారి నాకు గుర్తు ఏదో పీఠాధిపతులు ఎవరో వస్తే పూజలు విస్తారంగా చేస్తారు పీఠాధిపతులు కానీ ఆ పూజతో లోపల చేసుకోరు స్టేజ్ పెట్టుకుని చేస్తారు ఎందుకంటే భక్తులందరూ చూడడం కోసం ఇట్స్ ద ఎంకరేజ్ సంస్వచ్చ సిస్టమ్ భక్తులందరూ ఇప్పుడు భక్తులు పూజ చేసుకోవాలి కదా ఆయన ఎవరో పూజ మనం అలా చూస్తే మనకేం వస్తుంది ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్ యట్ నాకు ఇంతదాకా నేను ప్రతిదీదీ ఎగ్జామింగ్ చేస్తూ ఉంటాను నాకు దానికి సమాచారం దొరకలేదు నాకు తెలిసి మీరు పూజ చేసుకోవాలి మీరు మరేడు దళాలు ఆ నీళ్లు తెచ్చుకుని శివలింగం ఒకటి పెట్టుకుని నమ్మకం మీరు పారాయణ చేస్తాం మీరు నెత్తి మీద శివుడు నెత్తి మీద నువ్వు నీళ్లు పోసి నువ్వు మరేడు పెడితే మీకు కర్మఫలం మీకు లభిస్తుంది నేను చేస్తాను మీరు అందరూ అలా కాళ్ళు అప్పగించి చూడండి అంటే ఏమొస్తుంది మీకు ఐఎం నాట్ షూర్ అబౌట్ ఇట్ సరే రోడ్డు మీదకి వెళ్ళి మాల్కెళ్ళి ఇటు తిరిగి దానికంటే నయం అంతవరకు నేను అంగీకరిస్తా అదర్ దాన్ చూస్తే కర్మఫలం వస్తుందని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో కర్మని చేస్తే కర్మఫలం వస్తుందని చెప్పారు సో అలాగా స్టేజ్ మీద చేస్తూ ఉంటారు ఏదో కొంతవరకు పూజా చేశారు చేసి తెర అప్పుడు ఈ పూజ చూడాలని మా అమ్మగారు అన్నారు నేను మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాను నేను వేద విద్యార్థిని వేద వలించేసి రోజులు అనమాట నాకు ఇప్పుడు గుర్తు తీసుకు వెళ్తే ఆ మా అమ్మగారిని గుర్చపెట్టాను నేను ఇటువంటి తొమ్మిదింటికి వెళ్ళామండి తొమ్మిదింటికి మేము వెళ్ళేప్పటికే అప్పుడే తెర ఆ తెర కూడా ఎంత థిక్గా ఉందంటే ఇంకా తెర వెనకాలేముందో ఏమీ కనపడదు అది పదకొండు ఉన్నారు దాకా ఆ తెర అప్పుడు మళ్ళీ లాగారు లాగితే అప్పుడు ఏదో హారతొచ్చారు మొత్తానికి ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే డూ ఇట్ ఓన్లీ దే నీడ్ సమ్ ప్రైవసీ ఈ భక్తుల తాకి తట్టుకోలేక ధర వేస్తారో నాకు అర్థం కాదు సంథింగ్ దే డూ ఓన్ దీస్ థింగ్ మాన్యాసం అలా ఓపెన్గానే చేసుకోవచ్చు దాంట్లో తప్పే ఉన్నాయి సంధ్యావనందున తల తెర వేసుకొని చేసుకొని ఈ తెర మీకు తెర ఏం చేస్తుంది అవతల దేవుడు ఉన్నాడు ఇవతల మీరున్నాడు మీరు కనపడకుండా చేసేసి తెర శ్రీరామకృష్ణుల వారు మీ గురించి మీరు పెట్టుకున్న ఈ మూర్తుని చూశారా అది ఆ తెర మీ స్వరూపం మీకు కనపడకుండా కప్పేస్తుంది ఆయన ఇంకా ఏమన్నారంటే కొంతమందిలో ఈ తెర బాగా థిక్గా ఉంటుంది ఏమీ కనపడదు కానీ కొంతమందిలో లైట్గా ఉంటుంది ఏదో అహం బ్రాహ్మణ అని అంటాడే కానీ అదంత మరీ అంత గట్టిగా పెట్టుకోడు సింపుల్గా పెట్టుకుంటాడు ఏదో మన కర్మ కోసం అలా అన్నారు కానివ్వండి కర్మ చేద్దాం అని కర్మకు నిమిత్తంగా వచ్చింది తప్ప ఇదే సర్వం కాదనేటువంటి ఒక రకమైన అవగాహనలో పెట్టుకుని ఉంటాడు సో ఈ విధంగా వ్యక్తులలో ఈ తెర కొంతమందిలో తిక్కుగా కొంతమందిలో థిన్గా ఉంటుంది అదే సత్రాజసమో ఉండాలంటే ఎవరైందైతే ఈ తెర గట్టిగా తిక్కుగా ఉంటుందో వాళ్ళు తామస్సులు కొంతవరకు ఉన్నవాళ్ళు రాజస్సులు రాజస్స తామస్సులలో తిక్కుగా ఉంటుంది సాత్వికులలో కొంచెం థిన్గా ఉంటుంది నేను ఇలా ఎందుకన్నానంటే నాకు అనిపిస్తుంది ఎందుకు ఇలా మనం ఇలా ఎందుకు అంటున్నామండి కానీ ఈ హిందూ సమాజంలో ఏదో పనిచేస్తూ ఇప్పుడు నేను ఒక బొబ్బిలలో ఉన్నటువంటి ఒక ఛాత్రాలయం గిరిజన బాలకుల క్షేత్ర ఛాత్రాలయానికి ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల మనం సమాజంలో చాలామందిని ధర్మానికి దూరంగా పెట్టేసేమనే ఒక అభిప్రాయం మనసులో ఉండి అలా అన్నాను మరో అలా ఎవరుకోకండి సో ఏదో ఒక సంస్కారం మనిషిని ముందుకు తోస్తూ ఉంటుంది కదా ఎనీవే సో ఈ మూర్తి ఏం చేస్తుందంటే మన స్వరూపాన్ని మనకి కనపడకుండా కప్పివేస్తూ ఉంటుంది మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సత్యాన్ని గుర్తించాలి తర్వాత ఇంకొకటి ఈ మూర్తి ఏదైతే మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నామో కేవలము భావన ద్వారా ఏర్పాటు చేసుకున్నామో అది లేకుండా జీవితం ఎలా ఉంటుంది అది ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంది దానిని పక్కన పెడితే జీవితం ఎలా ఉంటుంది అని కూడా చూసుకోవాలి అప్పుడు ఆ మూర్తి ఆ మూర్తి యొక్క మిథ్యాత్మం మీకు క్రమంగా అనుభవానికి వస్తుంది అందుకోసం దాన్ని బాగా పరిశీలించాలి దీంట్లో ఏమవుతుందంటే ఈ మూర్తి ఏదైతే కలదో ఈ మూర్తిలో చాలా మెయిన్ ఐటమ్ ఏమిటంటే దేహంతో తాదాత్మ్యము మనస్సులో మనం తెచ్చిపెట్టుకున్నటువంటి భావజాలం ఏదైతే కలదో దాని ఎందు ఈ భావము నాది ఇది నేను అనే తాదాత్మ్యము వీటిని బట్టి ఆ మూర్తి నిర్మాణమైనది ఆ మూర్తి ఏం చేస్తుందంటే ఒక భ్రాంతిని కల్పిస్తుంది ఎటువంటి భ్రాంతి అంటే ఎక్కడైతే డివిజన్ విభాగము ద్వైతము లేదో అక్కడ ద్వైతం ఉండిట్లా భాషిస్తుంది ఇప్పుడు ఇది ఎలాగంటే నేను మడి కట్టుకున్నాను అని నా గురించి నేను ఒక భావన పెట్టుకుంటా మడి కట్టుకోవడం అంటే అర్థం ఏంటి అంతకు ముందున్న పంచ బదులు ఇంకో పంచ తీసుకుని కట్టుకున్నాను అది కదా కాబట్టి ఇప్పుడు నేను మడి కట్టుకున్నాను అని నేను అనుకుంటా దాంతో నాకు మీరు ఎలా కనపడతారంటే మడి కట్టుకున్నవాడు ముట్టుకోకూడదు అన్నట్టుగా కనపడతారు మీరు మడి కాదు ఆ మడి మడికి ఆపోజిట్గా మీరు కనపడతారు నాకు దాంతో ఇప్పుడు మీకు మధ్య నా మధ్య అంతకుముందు లేని ఒక భేదము ఇప్పుడు నాకు భాషిస్తూ ఉంటుంది నేను మడి కట్టుకున్నాను కాబట్టి ఏదైనా ఒక పవిత్రమైన కర్మ చేయాలంటే నేనే అర్హుణ్ణవుతాను మీరు కాదు కాబట్టి మీరు అర్హులు కాదు కాబట్టి గాయత్రి మంత్రాన్ని నేనే అనొచ్చు మీరు అనకూడదు అది ఇలాగా ఒక భేదము ఒక డివిజన్ ఒకటి మనస్సులో నిర్మాణం అవుతుంది ఈ డివిజన్ ఇది చాలా నిర్ద్యూషణం ఇది మీ భ్రమ తప్ప దాంట్లో వాస్తవికత ఏం లేదు కాబట్టి సో ఈ ఏదైతే మనం నిర్మాణం చేసుకున్నామో దానిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది ఉపమర్దనం చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని ఉపమర్దనం గురించి మాట్లాడుతున్నాం ఆ మూర్తిని అట్టి పెట్టుకోవడం గురించి మాట్లాడటం లేదు అది కర్మకాండలో అయితే అట్టి పెట్టుకుంటారేమో ఇక్కడ ఉపమర్దనం చేయాల్సి ఉంటుంది కదా మరి శంకరులు అలా అన్నారు గురించి ఆ మూర్తి తన ఎందు లేకున్నా జీవితం స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను భిక్ష చేసి జీవిస్తూ ఉంటా నేను సన్యాసిని నేను వేదాంతాచార్యుల్ని బ్రహ్మ విద్యా కుటేరికి ఒక మూర్తి పెట్టుకుంటేనే భిక్ష దొరుకుతుందా అబ్బే అలా అక్కర్లేదండి ఏదో ఒక ప్రవాహంలో ఆ కల్చరల్ ప్రవాహంలో భిక్ష దొరికేస్తూ ఉంటుంది ప్రారంభాహీనంగా ముందు ప్రారంభం ఉండాలి భిక్ష పెట్టి వాడికి పెట్టాలని ప్రేమ ఉన్నా తిని వాడికి ప్రారంభం లేకపోతే ఆ భిక్ష దూరంగానే ఉండిపోతుంది కాబట్టి నేను సన్యాసిని నేను ఇది నేను అది అనే మూర్తి పెట్టుకోకుండానే బతికి భిక్ష వచ్చేస్తూ ఉంటుండే ఆ మూర్తి ఉంటే కానీ భిక్ష రాదని అనుకుంటే భ్రమ కాబట్టి ఆ విధంగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకోటి ఆ మూర్తి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు అనుకుంటున్నంత వజ్ర ఉపాధి ఏమి కాదది అంత ఐరన్ క్లాడ్ ఏమీ కాదది వాస్తవంలో ఆ మూర్తిని మీరు భావన చేసినప్పుడే ఉన్నట్టు అనిపిస్తుంది మీరు భావన చెయ్యనప్పుడు అది ఉండనే ఉండదు మీరు నిద్రపోతున్నారనుకోండి ఏమైంది మూర్తి లేనే లేదు మీరు తీవ్రమైన విషాదానికి గురయ్యారనుకోండి ఈ మూర్తి ఉండదు తీవ్రమైన ఉల్లాసం కలిగిందనుకోండి అప్పుడు ఉండదు ఈ మూర్తి మామూలుగా నార్మల్గా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఈ మీకు కనపడుతూ ఉంటుంది దానిని బట్టి కూడా ఈ అలా మనస్సు యొక్క ఒకనొక పరిస్థితిలో ఉంటుంది ఆ మనస్సు పరిస్థితి మారితే ఈ మూర్తి కాబట్టి ఈ ఎంతవరకు సత్యము అని మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకుంటే అయితే ఇప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు ఏమంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలన్నారు కదా అభిమానేసి ఈ మూర్తి గురించి సాగతిస్తున్నారు ఏమిటని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంతో ఏముండదు ఆత్మస్వరూపం సాక్షాత్కరించేస్తుంది ఎప్పుడు ఈ తెరపోతే అది దానంతట అదే సాక్షాత్కరిస్తుంది కాబట్టి ఉపమర్దనమే చేయమంటున్నారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే ఈ మూర్తిని ఉపమర్దనం చేయడమే ఇంకా వేరే ఏమీ లేదు అందుకోసం శ్రవణ మనన నిధిధ్యాసనాథుని ద్వారా తనపై తాను ఆరోపించుకున్న ఈ కల్పిత మూర్తిని ఎప్పుడైతే వీడు ఉపమర్దనం చేసి పెడతాడో అప్పుడు ఆత్మన దర్శనైన ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది అప్పుడు తెలుస్తుంది తాను సర్వవ్యాపకమైన అఖండమైన సత్ అనప్పుడు తెలుస్తుంది అంతవరకు వీడికి తెలియదు ఎందుకంటే వేదాంతంలో ఈ మూడింటిని బాగా పరిశీలన చేస్తారు జీవుడు జగత్తు ఈశ్వరుడు సో నేను జీవుణ్ణి నేను ఫలానా అని ఒక మూర్తిని తన ఎందు తాను ఆరోపించి తర్వాత జగత్తు ఇది అనుభవానికి వచ్చేదే కానీ ఉన్నది కాదు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఎంతవరకైతే తనను తాను దేహముగా స్వీకరించి తనను తాను ఒక మూర్తిగా భావన చేసుకుంటూ కూర్చుంటాడో అంతవరకు ఈ అనుభవానికి వచ్చే జగత్తు అది వాస్తవంగా ఉన్నది కాదు అని గ్రహించలేకపోతాడు అది గ్రహించలేడు దాంతో ఏమైపోతుంది ఒక ఒక ద్వైతాన్ని క్రియేట్ చేసి కూర్చుంటాడు నేను ఈ ఫల మూర్తిని నా ముందు ఈ జగత్తు కలదు అని ద్వైతాన్ని క్రియేట్ చేసి కూర్చుంటాడు ఇప్పుడు ఈ జగత్స్యత్వము తనయు తాను పెట్టుకున్న ఈ మూర్తి రెండు ఏకకాలంలో ఉంటాయి ఆ జగత్తు సత్యమైనంతసేపు ఈ మూర్తి యథార్థం అనిపిస్తుంది ఈ మూర్తి యథార్థమని అను అనుకుంటున్నంతసేపు జగత్తు సత్యంగా భాషిస్తుంది ఆ రెండు కలుసుంటాయి ఎప్పుడైతే ఈ మూర్తి కల్పితమో అని తెలుసుకుంటాడో అప్పుడు జగత్తు యొక్క నామరూపాత్మకమైన జగత్తు మిథ్య కూడా వీడికి తెలిసిపోతుంది అప్పుడు ఈ కల్పిత మూర్తి మిథ్య జగత్తు మిథ్య విత్ రిఫరెన్స్ టు వాట్ ఎందుకంటే నిత్య అనేది సాపేక్షం సత్య అది అసత్యము అని మీరు అన్నారంటే సత్య సాపేక్షంగా ఉంటుంది అసత్యం సత్యము అసత్య సాపేక్షంగా ఉండదు అసత్యం మటుకు సత్య సాపేక్షంగా ఉంటుంది సాపేక్షం అంటే రిలేటివ్ కాబట్టి ఈ ఈ మూర్తి అసత్యమే జగత్తు నామరూపాత్మకమైన జగత్తు అసత్యమే అని మీరు ఎప్పుడైతే అంటారో మరి సత్యమేమిట్రా అనే ప్రశ్న వేసుకుంది ఇది రజ్జువు అంటే దాని ఎందు సాపేక్షత ఏది ఉండదు కానీ ఇది సర్పము మీరు అన్నప్పుడు ఇది సర్పము కాదు అని తెలుసుకుంటారు ఇది సర్పము కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో మీరు అన్నారనుకోండి సర్పము కాదు అని వెంటనే ఎగరవాడాడు మరి ఏమిటి రాదే ఈ మరి ఏమిటి రాదని ఇది సర్పము కాదు అనే మాట ఉండదు ఎందుకంటే మిథ్యాత్మ నిశ్చయం ఎప్పుడూ కూడా సత్య సాపేక్షంగా ఉంటుంది కనుక జగత్తు ఈ కల్పితమైన మూర్తి రెండు మిథ్య అని తెలియగానే సత్య సాక్షాత్కారం అయిపోతుంది అప్పుడు వాడు సర్వమును తెలిసిన వాడే ఎందుకంటే మీరు సర్పము కాదు రజ్జు అని తెలుసుకున్న వెంటనే ఆ సందర్భంలో తెలియదగినది అంతా మీకు తెలిసిపోయినా ఇంక తెలియాల్సిందే మిగల్లేదు అందుకోసము ఈ విధంగా విచారం చేసి మీరు ఆ మూర్తిని ఉపమర్దనము చేయాల్సి ఉంటుంది ఓకే ఈ విచార మార్గాన్ని గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను తరువాత బ్రహ్మతం పరాజాద్ యహ అన్యత్ర ఆత్మన బ్రహ్మభేద అక్కడికి ఇంకో కొత్త అధ్యాయం కొత్త చాప్టర్లో ప్రవేశిస్తున్నావు చాప్టర్ కాదు కొత్త సెక్షన్ సో నువ్వు ఆ విచారణ ఇంకో కొత్త దిశలో నడుస్తుంది చూడండి దీనికి అవతారికి చూద్దాం నన్ను కథమన్యస్మిన్ విదితే అన్యద్విదితం భవతి అది శంక ఎలాగంటే అంతకు ముందు వాక్యంలో ఎవరు చెప్పారు ఆత్మని దృష్టే ఇదం సర్వం విదితం భవతి ఓ మైత్రే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ సర్వము తెలిసినట్లే యుగుడు సర్వము తెలిసినట్లే ఇంకా ఇంకేం మిగలో తెలియాల్సిందే ఇదము సర్వం విదితం అని చెప్పారు ఇప్పుడు చూడండి మీరు ఈ లోకంలో అనేకం తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానము పేరుతో ఈ మనం తెలుసుకునే జ్ఞానానికి రెండు మహాదోషాలు పట్టి ఉన్నాయి ఏ జ్ఞానమైనా సరే మీరు ఫిజిక్స్ అనండి కెమిస్ట్రీ అనండి సోషియాలజీ అనండి ఇవన్నీ మోడర్న్గా వచ్చిన జ్ఞానాలు కొంచెం పాతకాలపు జ్ఞానాలు అయితే తర్కం వేదాంతం వ్యాకరణం వేదాంతం అనకండి వేదాంతం ఇప్పుడు టాపిక్ే అది కాబట్టి దాన్ని పక్కన పెట్టి తర్కం వ్యాకరణం మీమాంస కర్మకాండ ఇలాంటి జ్ఞానాలు ఏ జ్ఞానమైనా సరే దానిలో రెండు మహాదోషాలు దానిలో అంతర్లీనంగా ఉంటాయి వదిలిపెట్టకుండా ఉంటాయి ఒకటి ఏమిటంటే ఆ జ్ఞానము అది మీరు పొందిన వెంటనే దాన్ని మీరు తెలుసుకున్న ఇంకా ఏదో తెలియాల్సింది ఉంది అనే అసంతృప్తి ఉంటుంది ఇంకా ఏదో తెలియాల్సింది ఉంది తెలుసుకోవాల్సినంత నేను తెలుసుకోలేదు అనే అసంతృప్తి లేని జ్ఞానము ఈ సృష్టిలో లేదు మీరు గమనించండి పదో తరగతి వేసైతే ఇప్పుడు మీరు పదో తరగతి వేసేయన అంటాడనుకోండి ఏం చేస్తున్నావు పదో తరగతి పేసయ్యాడు అది ఏం చేసుకున్నావుదావు నువ్వు అంటే నేనేం చేయట్లేదంటే ఈ విన్నవాడు ముక్కు మీద వేరేసుకుంటాడు అదేమిటి పదో తరగతి పేస ఇంటర్మీడియట్ చదవలేదా ఏం పదో తరగతి ప్యాస్ కదా జ్ఞానం సంపాదించాడు కదా అక్కడితో సంతృప్తి పడొచ్చు కదా వాడూ పడ్డు వీడూ పడ్డు తల్లిదండ్రులు పడ్డరు ఎవడూ పడ్డరు పోనీ ఇంటర్మీడియట్ ఏ జ్ఞానానికి సంతృప్తి అనేది లేదండి వ్యాకరణం చదివారనుకోండి ఒక్క శాస్త్ర పండితుడైనా కనీసం రెండు శాస్త్రాలైనా పండితుడు కావద్దా మరి వ్యాకరణం చదివి ఇంకో శాస్త్రం ఏదైనా చదువుతున్నారా అని అడుగుతారు తర్వాత ఏదైనా సభలో దక్షిణాది సంభావన ఇచ్చేప్పుడు కూడా చతుశ్శాస్త్ర పండితుల పేరుని చెప్పండి ఆయన ముందు ఆ పేరుని పిలుస్తారు ఈ ఏకశాస్త్ర పండితుడి గురించి ఎవరూ చూడడం ఈయనే వెళ్ళి నేను ఏకశాస్త్ర పండితులు అండి నేను ఈయనే వెళ్ళి పేరు రాయించుకోవాలి నేను వ్యాకరణ వలన అంటే వ్యాకరణం మరి ఇంకా ఏం చదివారు అందు వ్యాకరణం ఒక్కటే అయితే మీరు కొంచెంసేపు ఆగండి అక్కడ నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను అని పక్కన పెడతాను కనీసం రెండు శాస్త్రాలైనా చదివితే కానీ ఆయన కంటికి ఆడరు అప్పుడు ఈయన నిలబడి వీరి పిలుపు కోసం ఎదురు చూస్తూ మనం పొరపాటు చేశాం వ్యాకరణం ఒక్కటే చదివి ఇంకోటి కూడా చదివి ఉండాల్సిందే అని పాపన్ని అనుకుంటారు లోకల్లో ఏ జ్ఞానమైనా సరే తర్వాత ఇంకో అది ఇదొకటి సమాజ దృష్టిలో వ్యక్తిగతంగా తీసుకున్నా కూడా మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చేసేప్పటికి మీకు ఏమవుతుందంటే అయ్యో బాబు ఇంకా మనం తెలుసుకొని ఫిజిక్స్ చాలా ఉందిరా అని తెలుస్తుంది ఓ పద్యం ఒకటి నాకు మొత్తం గుర్తులేదు శాస్త్రీయలు ఉంటే ఆయన పూజించి ఉండి తెలివి ఒకంత లేని సర్వము తెలిసితే కరిభంగి సర్వము ఉంది తెలిసి ను తర్వాత మూడో పాదం చెప్పండి మూడో పదం అంటే సో గర్వాన్ని పొంది ఉన్నాను ఏదో కొంచెం తెలుసుకున్న తర్వాత అమ్మో నాకు ఇంకా ఏది తెలియలేదే తెలియని వాడ నీకు కాబట్టి ఈ జ్ఞానం అనేది ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్ఞానమైనా అసంతృప్తిని మిగులు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందే మనం తెలుసుకోలేకపోయామే అనే అసంతృప్తిని మిగులుచుంది తప్ప సర్వం విదితం భవతి అని చెప్పగలుగుతారా మీరు ఏ జ్ఞానానికైనా ఎన్నడూ చెప్పలేరు మీరు ఆ మాట అది చెప్తున్నారు ఇదే అసలు మీరు ఉపనిషత్తులలో ఈ ప్రశ్నే అడిగారు ఇప్పుడు ముందకోపనిషత్తు మీరు చదివారు అంగిరసుడనే శిష్యుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతే అని అడుగుతాడు ఎందుకంటే ఆయన ఎన్నెన్నో శాస్త్రాలు చదివాడు చదివి ఒక అసంతృప్తితో మిగిలిపోయాడు ఆ అసలు దాన్ని కొట్టు అదండి యొక్క మహిమ ఉంటుంది ఆ పరావిద్య పరావిద్య అది కూడా ఉన్నది ఉపనిషత్తు ఋషి యొక్క మహిమ ఏమిటంటే మనం ఎవళ్ళం గుర్తుపట్టని విషయాన్ని ఆ ఋషి గుర్తుపట్టడం ఏమిటంటే ఎన్ని విద్యలు మీరు చదివినా ఇంకా మనం చదవాల్సింది తెలుసుకోవాల్సింది మిగిలే ఉంది అనే అసంతృప్తి ఈ విద్యలన్నిటిలో అంతర్లీనంగా ఉంటుంది అలాంటి అసంతృప్తిని ఇవ్వని విద్యదనం ఉందా అని తస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని అడిగాడు ఆ ప్రశ్న అక్కర్లేకుండానే ఇక్కడ చెప్తున్నారు మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సర్వం విదితం భవతి అటువంటి అసంతృప్తి అనేది ఉండదు సకల జ్ఞానములలో ఉండే ఒక పెద్ద దోషం అదొకటి ఇంకొక దోషం ఉంది సకల జ్ఞానములలో ఇంకో దోషం ఉన్నది దానిని ఏమంటారంటే బాధ అంటారు బాధ అంటే పంటి బాధ నడువు బాధ కాదు సంస్కృతంలో బాధ అంటే శరీర పీడ అని ఇంకో అర్థం ఏమిటంటే నిషేధము మీరు చదివింది నిషేధించబడుతుంది తిరస్కరించబడుతుంది నాకు ఆశ్చర్యం నేను చిన్నప్పుడు వ్యాకరణం వ్యాకరణం చదువుకున్నాం వ్యాకరణం దృష్టాంతం చెప్తున్నా వ్యాకరణం చదువుకున్నాము వ్యాకరణంలో అయోను రెళ్ళు ఐవం అయ్యవచ్చు హయవరట్ లండ్ అని ఉంటుందిగా ఆ లన్నులో లకారం పక్కన ఉండే అకారము అది విద్వర్ణం దాంతో తేనా రా రా అని వచ్చినట్లయితే స్వహయవరట్లో ఉండే రేపతోటి లన్నులో ఉండే అకారంతో కలిపి రా రలయో సంజ్ఞ అని కూడా మీరు చదివాడు ఏమండి నేను ఇది చిన్నప్పుడే చదివాను కంఠస్థం కూడా చేసి పెట్టుకున్నా అయిపోయింది ఓ రోజు ఇక్కడ ఒక వేదాంత సభ అయింది శాస్త్ర సభ అయింది ఆ శాస్త్ర నేను నన్ను ఏదో ప్రకరణం గురించి మాట్లాడమంటే నేను కూడా మాట్లాడాను ఈ వేదాంత శాస్త్రం పొద్దున్న ఒక టాపిక్ వ్యాకరణం ఇంకో టాపిక్ ఆ వ్యాకరణం టాపిక్ ఒక మంచి విద్వాంసులు రాజమండ్రిలో ఉన్నారు నేను ఎరుగుదిన ఆయన వచ్చి ఆ వ్యాకరణం టాపిక్ చెప్పారు ఆ వ్యాకరణం టాపిక్ ఎవరో తెలిసినా అండి వీళ్ళకారం పక్కన ఉండే అకారానికి విద్వర్ణాన్ని సాధించడం అనవసరం ఇది భట్టోజీ యూ చేసిన పనిది ఇది దాన్ని అంతని పూర్వపక్షం చేసేసి వేరే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అది నేను స్టేజ్ మీద కూర్చుని వింటున్నాను ఆడియన్స్లో వాళ్ళకి ఏం వింటారో ఏం వినకపోతారో అది వేరే సంగతి ఆయన పండితుడు సంస్కృత భాషలో మాట్లాడాడు స్టేజ్ మీద కూర్చొని ఏ వింటున్నాను ఎవరో పండితులు నాకు ముఖమర్దనం అయిపోయింది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వ్యాకరణం ఇలా చదువుకున్నాను పాఠాలు కూడా అలాగే చెప్తున్నాను తప్ప అది కూడా కరెక్ట్ కాకుండా దీన్ని మించింది ఇంకోటి ఉందని నేను అనుకోలేదు ఊహ చేయలేదు అతను చాలా అద్భుతంగా ప్రతిపాదించి భట్టోజీ దీక్ష యొక్క సిద్ధాంతాన్ని కొట్టుపారేసేయడం సరే మనం మామూలు సంస్కృతి చదువుకునే వాడికి ఇన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది బాధ ఏ జ్ఞానాన్నైనా ఇంకో జ్ఞానం వచ్చి కొట్టి పారేస్తూ ఉంది నేను సంస్కృతానికి సంబంధించిన దృష్టాంతం చెప్పా ఇప్పుడు ఈ ఒక ఇది విన్నారా మీరు ఒక న్యూయార్క్ వెళ్ళాడు న్యూయార్క్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళాడు పొద్దున్నే దేనికోసం వెళ్ళాడంటే మూడు వస్తువులు కావాలని వెళ్ళాడు మార్కెట్కి మూడు వస్తువులు కావాలి అతనికి అదేంటంటే అతని దగ్గర ఒక చిన్న రేడియో ఉంది ఆ రేడియోలో డయోడ్ కాలిపోయింది ఆ డయోడ్ తీకేసి ఇంకో కొత్త డయోడ్ పెట్టుకుంటే అతను రేడియో మళ్ళీ వార్తలు వినొచ్చు అందుకోసం నాకు డయోడ్ కావాలి రా అని కొనుక్కుందుకు వెళ్ళాడు ఒకటి రెండు అతను గెడ్డం తీసుకోవడానికి బ్లేడు కావాలి మామూలుగా ఈ బ్లేడ్లు ఇలా మధ్యలో పెట్టి బ్లేడ్ ఉంటుంది అది కావాలి ఈ ఇది మూడు అతని ఫౌంటెన్ పెన్లో ఇంకైపోయింది ఇంకు బాటిల్ ఒకటి కావాలి ఈ మూడింటి కోసం వెళ్ళాడు న్యూయార్క్ మహానగరంలో మన్హాటంలో ఎన్ని షాపులు తిరిగాడో వాళ్ళు అంటారు అవి ఏమిటో మాకు తెలియకుంటాం ఇతను అంటారు ఏమంటే న్యూయార్క్ అంటే అంత మహానగరం అంత పెద్ద షాపులు ఉన్నాయి ఇంత చిన్న వస్తువులు అత్యవసరమైనవి రొటీన్ థింగ్స్ ఇవి లేకపోయాయి వాట్ హ్యాపన్ టు న్యూ యార్ అదే అతనంటే అర్థమైపోయింది కదా మీకు అది డయోడ్ అన్నది ఎవడు ఎరగడం ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి డయోడ్ అంటే రేడు ఉన్నాం నేను ఇంకా ఏదో ఫిజిక్స్ చదివి రోజుల్లో నేను ఫిజిక్స్ చదివే రోజుల్లో ఆ ఫిజిక్స్ ఎలా ఉండేదంటే చాలా పాతకాలం ఫిజిక్స్ ఇప్పుడు పిల్లలకి ముందు అంటే వాళ్ళు నవ్విపోతారు ఆ రోజుల్లో ఉండేది ఆ డయోడ్ ఇప్పుడు ఎక్కడ లేదు అది డయోడ్ హ్యాడ్ ఏ డెత్ డైడ్ అయిపోయింది కాబట్టి ఏ జ్ఞానమైనా సరే దానికి ఈ బాధ అనేటువంటి ఒక దోషం అలా పీడిస్తూ ఉంది సైన్స్ అంతా కూడా ఇంకో పదేళ్ల తర్వాత బాధింపబడుతుంది నేను కంప్యూటర్లో విండోస్ 95 ఫైవ్ ఉపయోగించేవండి ఆ తర్వాత నైన్టీ సెవెన్ వచ్చి ఈ నైంటీ ఫైవ్ అవతల పారేశ తర్వాత నైంటీ ఎయిట్ వచ్చి నైంటీ సెవెన్ పోయా తర్వాత ఎక్స్పీ వచ్చి అవన్నీ పోయాయి ఇప్పుడు ఎక్స్పీ దగ్గర ఉన్నా నేనే మర్చిపోయా ఈ నైంటీ ఫైవ్ ఎలా ఉంటాయో నాకే గుర్తు లేదు ఇప్పుడు ఎక్స్పీ దగ్గర ఉన్నా నేను ఎక్స్పీ కావాలంటే వాళ్ళ పత్రికలో నా దగ్గర ల్యాప్టాప్ ఉంది దీనికి ఎక్స్పీ కావాలని నేనంటే వాళ్ళు ఏమన్నారు లేదు బాబు నేను ఎక్స్పీ మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు దండం పెట్టేశాడు అంటే అప్పుడు ఒక అతను ఎందుక నీకు ఎక్స్పీ అంటే నా లాంగ్వేజెస్కి తెలుగు లాంగ్వేజ్కి ఎక్స్పీతో అది కంప్యాటబుల్ రా బాబు అంటే అలా అతను ఎక్కడో ఆర్కైవ్స్లో వెతికి పట్టుకొచ్చాడు ఒక ఎక్స్పీ మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీకి మీరు అప్రోచ్ అయితే ఎక్స్పీ లేవని చెప్పారు ఎక్స్పీ ఈజ్ ఏ వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అది పోయింది ఆ తర్వాత వెస్తా వచ్చింది వెస్తా పోయింది ఇప్పుడు విండోస్ సెవెన్ నడుస్తాయి పాతవన్నీ ఇప్పుడు నేను ఎక్స్పీఎన్ ఇంకా ఇప్పటికీ నేను ఎక్స్పీఏ వాడుతున్నా తర్వాత టూ థౌసండ్ త్రీ వచ్చి ఏవేవో వచ్చాయండి ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ గురించి మీరు మాట్లాడితే మిమ్మల్ని అట్లాంటిక్ సముద్రంలో పడేస్తారు తీసి న్యూయార్క్ లో యూ కెనాట్ యూ ఆర్ అన్ఫిట్ టు స్టాండ్ ఇన్ న్యూయార్క్ సిటీ అట్లాంటిక్ లో విసిరేస్తారు వీడు ఎక్కడి నుంచి వచ్చేది కానీ చెప్పేసి ఇది బాధ అంటారు బాధ అంటే నిషేధం ఈ సృష్టిలో ఉండే సకల జ్ఞానముల ఎందు ఈ రెండు దోషాలు ఉన్నాయి ఏమంటే ఏదైనా ఒక జ్ఞానము ఈ రెండు దోషములో లేనిది ఉందా అంటే ఉంది ఇది ఏమిటో తెలుసున్నాయి ఆత్మజ్ఞానం ఆత్మని విదితే సర్వం విదితం భవతి ఆత్మజ్ఞానానికి బాధ అనేది ఉండదు ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకుంటే ఇక దానికి బాధ అనేది ఉండదు ఇంతకీ అది ఆ మంత్రం యొక్క వివరణము ఇప్పుడు దాని మీద పూర్వపక్షం ఏమిటంటే కథం అన్యస్మిన్ విదితే అన్యద్విదితం భవతి కావండి ఘటాన్ని తెలుసుకుంటే ఘటం తెలిసినట్లవుతుందే తప్ప పటం తెలిసినట్లవుతుందా అవదు కదా కనుక ఆత్మని విధితే ఆత్మని తెలుసుకుంటే ఆత్మ తెలుస్తూ ఉంటుంది సర్వము ఎలా తెలుస్తుంది ఒకటి తెలిస్తే ఇంకొకటి తెలియ ఎలా తెలుస్తుంది అన్నీ ఎలా తెలుస్తాయి ఇంకొకటే తెలియకపోతే మిగిలిన అన్నీ ఎలా తెలుస్తాయి అని ప్రశ్న నైష దోష ఈ పూర్వపక్షం ఇదేమీ దోషం కాదు అని కొట్టుపారేస్తున్నారు ఎందుకని నహి ఆత్మవ్యతిరేకేణ అన్యత్కించిత్ అది పెద్ద పెద్ద ఘట్టండి వేదాంతంలో పెద్ద ఘట్టం ఇది పాఠం చెప్పడానికి కూడా కొంచెం విషమమైన ఘట్టమే విషమఘట్టము అంటారు అంటే కొంచెం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంత క్లేశం ఉంటుంది తెలివే హి ఎందువలనగా ఆత్మ కంటే ఇతరము ఏదీ లేదు అంచేత ఇక తెలియాల్సింది ఏది లేదు తెలియాల్సింది ఏది లేదు కాబట్టి ఆత్మ సర్వము ఆత్మ ఏదనుక ఆత్మ తెలిస్తే సర్వము తెలిసినట్లే అని ఇప్పుడు చూడండి ఘటన దగ్గర మీకు చెప్తాను ఘటం గురించి మీరు చాలా చాలా కాలం విన్నారు మీకు చాలా తెలుసు కూడా అయినా కూడా మళ్ళీ చెప్తాను ఒకసారి గమనించండి వీడు ఘటాన్ని చూశాడు ఘటాన్ని చూసి ఇది ఘటము అనుకున్నాడు అలా కంగాలు ఇది ఘటము అనుకోద్దు ఎందుకంటే చూసేది రూపం చూసేది రూపం కాబట్టి నీకు అనుభవానికి ఏది అక్కడ ఉన్నది నీకు అనుభవానికి రాలేదు అక్కడ ఉన్నదాని కన్ను కన్ను కంటి ద్వారా ఎంతవరకు తెలుసుకునే అవకాశం అంత మాత్రమే నీకు అనుభవానికి వచ్చింది కన్ను అనేది మధ్యలో ఒకటి ఉంది కన్ను లేకుండా ఇది ఘటన నువ్వు కన్ను ద్వారా తెలుసుకున్నావు కదా కాబట్టి కన్ను అనేటువంటి ఒక సాధనం ఏదైతే కలదో చూపు దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అది ఉన్నదాని యొక్క తత్వాన్ని యథార్థ స్వరూపాన్ని నీకు చూపించద్ద నీకు తెలుపులు చేయదు అది కేవలం రూపాన్ని మాత్రమే తెలుపుడు చేస్తుంది అంచేతను కంటితో చూసి ఘటము అని తొందరపడద్దు నువ్వేం చేస్తావంటే తడిమి చూసుకో కంటితో చూస్తే ఘటమని అనిపించింది ఘటము కానబడింది అంతవరకు కంటితో చూస్తే ఏమో ఏమిటవుతుంది కానబడుతుంది నీకేం కనబడింది ఘటము కనబడినది కాబట్టి ఘటము సత్యమా కనబడినదియా కనబడింది సత్యమా అవునో కాదు అది వేరే సంగతి కనబడింది ఘటము చేత్తో తడివి చూసుకో కాబట్టి చేత్తు తడివి చూసుకుంటే ఏం ఏం తెలిసింది మట్టిని తెలిసింది సారా కాబట్టి కనబడిందే సత్యం అనుకుంటే పొరపాటు చేసి ఉండేవారే పప్పులో కాబట్టి కనబడింది సత్యమని కంగారపడి జంప్ చేయకూడదు కంక్లూషన్స్కి వెళ్ళిపోకూడదు తడిమి చూసుకోవాలి తడిమి చూసుకుంటే ఓ అన్ని ఇది మట్టిరా అని తెలిసి ఏమండి ఈ లోపల మూకుడు శరాబము అంటారు మూకుడు కనబడింది మళ్ళీ తడిమి చూసుకుంటే ఏమైంది అరే మట్టిరా అని సో ఈ విధంగా మట్టి తెలిస్తే అన్ని తెలిసినట్లే ఎందుకని ఎందుకో తెలుసునా అక్కడ ఉన్నది మట్టి తప్ప మరేమీ లేనే లేదు ఉన్నదంతా మట్టి ఇంకా వేరే లేదు కాబట్టి సర్వము తెలిసినట్లే ఉమ్మరివాడి దగ్గరికి వెళ్ళి ఎవయా బయట ఎన్ని రకాల ఘటాలున్నాయి ఎన్ని రకాల మూకుళ్ళు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో నేను తెలుసునా అని అడిగారనుకోండి ఏమీ తెలియక్కర్లేదు ఎవయా ఏ నాకు అన్ని తెలిసినట్లే నువ్వు నాకు లెక్కలు చెప్పకు ఏం తెలిసినా ఇది కాదంతా మట్టే నేనే పొద్దున్న మట్టి పట్టుకొచ్చారు రంప చేశాను అదంతా మట్టి తప్ప ఏమీ కాదు అని చెప్పొచ్చా అంతే సో అదేవిధంగా ఆత్మకంటే భిన్నంగా మరి లేదు సర్వము ఆత్మయే దీన్ని సర్వాత్మ భావము అని అంటారు ఆత్మజ్ఞానానికే మరో పేరు సర్వాత్మ భావము అంటే సర్వము ఆత్మయ ఉండుట సర్వము ఆత్మయే అంటే మీరు వెంటనే ఇప్పుడు అడగచ్చు సర్వము ఆత్మలో ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే నేను అని నువ్వు దేనిని గుర్తుపెట్టుకుంటావో అది ఆత్మ కదా గుర్తుపెట్టుకోవడం అంటే మనసులో గుర్తుపెట్టుకోవడం అని కాదు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఇక్కడ పంచ పంచాయతన పూజేసి వాళ్ళు అక్కడ ఐదు ఉంటాయి ఐదుది రూపు ఉండదు రూపులు క్లియర్గా ఉండవు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అరే ఇది అంబిక రా ఇది అని చెప్తాడు ఇది అంబికని అది అంబికని మీకే గుర్తు పెట్టుకోవడమే మీరు అంటే ఇది గణపతి అంటారు అన్నీ చూ కూడా స్ఫటిక రూపులు రూపులు ఉంటాయి స్పష్టంగా ఉండవు రూపులు ఇది శివలింగం ఆ రూపు తెలుస్తూ ఉంటుంది ఇది అంబిక ఓహో అంబిక సరే ఇది ఆదిత్యుడు అంటాడు ఇది గణే గణపతి అంటాడు పంచాయతీలలో అలా ఉంటాడు గుర్తుపెట్టుకోవడమే అంబిక అంటే ఏమిటి ఏది అంబికని మీరు గుర్తుపెట్టుకున్నారో అది అంబిక గుర్తు గుర్తు అంటే తెలిసిందా నిన్న జరిగింది ఈవేళ గుర్తు చేసుకోవడం అలా కాదు గుర్తుపెట్టుకోవడం ఎనీవే ఆత్మ అంటే మీరు దేన్ని గుర్తుపెట్టుకున్నారు ఆత్మ దేన్ని గుర్తుపెట్టుకున్నారు దేహము అని ఎప్పుడైతే మీరు ఆత్మ అనేది దేహము అని గుర్తుపెట్టుకున్నారో అప్పుడు వెంటనే ప్రశ్న ఉదయిస్తుంది ఏమని ఆత్మ సర్వం ఎలా అవుతుందండి అందుకోసం మీకు ఆ ప్రశ్న ఉదయిస్తూ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆత్మ ఇది ఆత్మ అది అని గుర్తుపెట్టుకోవడం మానేయాలి ఎందుకు మానేయాలంటే ఇది అది అనేది ఎప్పుడూ ఆత్మ అవధం ఎందుకంటే ఆత్మ తెలుసుకునేది ఇది అది అనేది తెలుసుకునేదవుతుందా తెలియబడేదవుతుందా తెలియబడేదవుతుందా కాబట్టి ఇది అది అని మీరు దేనినే అనగలుగుతారో అది ఏది ఆత్మ కాదు కాబట్టి నువ్వు ఆత్మ తప్పుగా గుర్తుపెట్టుకుంటున్నావు ఆత్మ ఆత్మ కాని విధంగా తప్పుగా గుర్తుపెట్టుకుంటున్నావు అందుగురించి ఈ రకమైనటువంటి జంఘాతంలో పడిపోవడం అయిపోతాం ఆత్మాని తప్పుగా గుర్తుపెట్టుకోవడం మానేసే అంటే నేను ఇందాక చెప్పిన రెండు మూర్తి ఆ మూర్తిని నువ్వు తిరస్కరించు ఆ మూర్తి ఎందు ఆత్మాని గుర్తు పెట్టుకోకు ఏ గుర్తు పెట్టుకోకుండా అలా నిలిచి ఉంది అప్పుడు నీకు తెలుస్తుంది ఏమని ఈ సర్వమును ప్రకాశింపజేసే తెలివి ఏది గలదో ఆ తెలివియే ఆత్మ ఓకే తెలియబడేది తెలివి కంటే భిన్నంగా ఉండదు ఎందుకంటే తెలియబడేది తెలివియందు తెలుస్తూ ఉంటుంది అది తెలుస్తూ ఉంటుందే తప్ప స్వతంత్రంగా స్వతంత్రంగా నిలిచి ఉండేది కాదు ఇప్పుడు ఘటము కనబడిందే తప్ప అక్కడ స్వతంత్రంగా స్థిరంగా ఉన్నది ఘటము కానీ కాదు తడివి చూసుకుంటే అది ఘటం కానే కాదు ఉడితే కనపడిందంటే తడివి చూసుకుంటే అది మట్టే తడివి చూసుకోవాలి తడిమి చూసుకోవడం అంటే అర్థమైందా అంటే విచారం చేయాలని అర్థం అది దృష్టాంతం అది అలాగే ఇప్పుడు మీరు మీరు తడిమి చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి సుఖము దుఃఖము ఉన్నాయనుకోండి ఈ సుఖము దుఃఖము ఇది సుఖం అంటే సుఖం దుఃఖం అంటే దుఃఖం అని అలా కంగారు పడిపోతూ ఉండడం కాదు కొంచెం తడివి చూసుకోవాలి సుఖము దుఃఖము రెండు వేరుగా ఏమీ లేవయా ఆ రెండు కూడా మనస్సు యొక్క స్థితులే మనస్సుకి ఒక స్థితి సూఖ మనస్సు యొక్క ఇంకో స్థితి దుహూఖ ఆ అంతేవి సుఖ దుఃఖ మనస్సు యొక్క స్థితులే మనస్సు అంటే మీరు ఆ తెలివి ఉంది చూసారా ఆ తెలివిలో పుట్టిన ఒక కదలికకే మనస్సు అని పేరు ఇంకా అంతకంటే మనస్సు ఏమైనా ఏంటో ఏం లేదు ఆ తెలివిలో ఒక కదలికొచ్చింది ఆ కదలిక సు సు కాలాగా అనిపించింది ఇంకో కదలికొచ్చింది అది దుహు కాలాగా వాస్తవానికి మీరు తడిమి చూసుకుంటే తడిమి చూసుకుంటే సుఖం సుఖము దుఃఖం దుఃఖము కాదు ఇప్పుడు మీరు మంచి ఖరీదైన వాచి ఒకటి పెట్టేసుకుని నేను సుఖం సుఖం అనుకుంటున్నాను అనుకోండి నేను అన్నాను కొంచెం తడిమి చూసుకో కంగారు పడిపోక తడివి చూసుకో తడిమి చూసుకోవడం అంటే ఇలా తడిమి చూసుకోవడం దృష్టాంతం వాచి ఏదో వాచి టైం సరిగ్గా చూపించాలి కానీ అది ఏ వాచి అయినా ఒకటే కాబట్టి అవును కరెక్టేనండి దానికోసం ఉంటే అంత పెద్ద గలాభ చేయాల్సింది ఏం లేదని తెలిసిపోతుంది అంత ఇంకొక కాము కాముగా అయిపోతాను దుఃఖం దుఃఖం దగ్గర కూడా తడిమి చూసుకోవాలి ఇప్పుడు ఎవరో పోయారు రావాల్సిన వాళ్ళు పోయారు వచ్చాయో పోయారు నా బతుకంత అర్థమైపోయింది నేను ఎందుకు పనికి నేను కూడా గచ్చిపోతే వదిలిపోతుందని అలా ఊగితే గంతులు వేసేసి ఆయన సోకర్ణాలు పెట్టేస్తే ఏవై పెట్టు కొంచెం తడిమి చూసుకోవాలి కొంచెం శోకించిన ఆపు చాలే శోకించింది చాలు కొంచెం గట్టిగా శోపిస్తే పోయిన వాళ్ళు వరక్కి రారు కదా రారు కొంచెం ఆదు తడిమి చూసుకో ఏమిటైంది నాకు కావాల్సిన వాడు పోయాడు నువ్వు ఎవరైనా ఇక్కడ స్థిరంగా ఉండిపోతావాయా తర్వాత ఎంతమంది పోయారు ఇంతవరకును లెక్కించుకో ఉన్నవాళ్ళకంటే పోయిన వాళ్ళ సంఖ్య ఎప్పుడు ఎక్కువ మెజారిటీ పోయిన వాళ్ళే ఉన్నవాళ్ళు మైనారిటీయే కదండి పోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నవాళ్ళే తక్కువ ఈ ఉన్నవాళ్ళు కూడా పోతారు పోతారు కాదండి పోతూనే ఉన్నారు కొంచెం తడివి చూసుకుంటే అవునులే కానీ దీనికోసం పెద్ద అంతలాగా దొర్లేస్తూ దుఃఖించాల్సిందే ఉంది దొర్లేనంతసేపు పట్టదు వీడిపోతుంది వీడి దొర్లేస్తున్నంతసేపు వీడు వీడిపోతుంది పూర్వానికి ఒక ఆయనకి పెద్ద వ్యాధి చేసింది పెద్ద వ్యాధి ప్రాణం పోతుందన్నారు ఇంకా ఈయన బతకడలేశారు నెలలు తప్ప ఇంకా ఈయన బతకడన్నారు ఆయన భార్య మహాపతి అతనికి సర్వస్వాన్ని ధరకోసి సేవ చేసింది అందుకే ఆశ్చర్యం ఏంటంటే ఆయన రోగం తగ్గుముఖం పట్టింది ఆయన క్రమంగా మంచం నుంచి లేచి నడవడం ప్రారంభించాడు ఈవిడ మంచాన్ని పడింది ఈవి సర్వస్వార్పణం చేసేసి తిండి తెప్పం లేకుండా సేవ చేసేసింది నిద్ర తిండి లేదు ఈ రోగాంతో సేవ చేయడంలో ఈవిడికి రోగం వచ్చేసింది ఆవిడ రోగంతో అడ్డలాచచ్చిపోయినాడు కాబట్టి కడివి చూసుకుంటే సరిపడుతుంది అంత దుఃఖం అనేది కూడా అంత దుఃఖం కాదు కాబట్టి కమ్మేది అది ఒక మనోవృత్తి ఒక కదలిక అలాగే ఆ తెలివి ఆ తెలివియే సుఖం అనిపించింది ఆ తెలివియే దుఃఖం అనిపించింది మీరు సుఖమన్నది ఆ తెలివియే దుఃఖం ఆ తెలివియే కాబట్టి సుఖ దుఃఖంలో వేరువేరుగా ఏం లేవు ఉన్నది తెలివి ఒక్కటివే సర్వం ఆత్మవిధ ఈ సర్వాత్మభావాన్ని గురించి రేపు మళ్ళీ మనం కొనసాగిద్దాం